సాంఖ్యయోగ పృథక్ బా ప్రవదంతి న పండితా ఏకమప్యాస్థి సమ్యక్ ఉభయ ఫలం భాష్యంతున్నా సాంఖ్యయోగ పృథగ్ విరుద్ధభిన్నఫలూ బాలా ప్రవదతి నా పండితా పండితాస్టు జ్ఞానిన ఏకం ఫలం అవిరుద్ధమి ఇక్కడ ఒక చక్కటి వర్గీకరణ ఉన్నది అది ఎలాగంటే ఒక వ్యక్తి ఉన్నాడు వాడికి కామనలు ఉన్నాయి కామన పరిపూర్తి కామన ఉన్నప్పుడు కామను పరిపూర్తి చేసుకోవాలనుకుంటున్నాడా లేక కామన్న త్యాగం చేయాలనుకుంటున్నాడా రెండు పరిస్థితులు కామన్న త్యాగం చేయాలనుకుంటే వాడు సాధకుడు అవుతాడు సాధకుని లక్షణం అది కానీ ఈ వ్యక్తి కామనను పరిపూర్తి చేయాలి అని ఓకే కామన పరిపూర్తి అవ్వాలంటే కర్మ ఉండాలి కర్మ చేస్తేనే కామన పరిపూర్తి సో కామను పరిపూర్తి కావాలనుకుంటున్న ఈ వ్యక్తి కర్మ చేయాలనుకుంటున్నాడా కర్మ మానేద్దాం అనుకుంటున్నాడా కర్మ మానేద్దాం అనుకుంటే వాడికి మిథ్యాచారా అని పేరు కర్మ చేసి కాములను పూర్తి చేద్దాం అనుకుంటే వాడికి విషయీ అని పేరు అంటే భోగవాదిలు అని పేరు అలా కాకుండా కామలను త్యాగం చేద్దాం అనుకుంటున్నాడు వాడు సాధకుడు చూడండి నేను నిష్కామత అని అంటాను కాబట్టి సాధకుల యొక్క మౌలిక లక్షణము నిష్కామత ఓకే ఈ నిష్కామంగా ఉన్నటువంటి ఈ సాధకుడు కర్మలను చేద్దాం అనుకుంటున్నాడా మానేద్దాం కర్మలను చేద్దాం అనుకుంటుంటే వాడు కర్మయోగి అనబడతాడు కర్మయోగి అనే సాధకుడు కర్మలనే సన్యసిద్ధం అనుకుంటే అది కర్మ సన్యాసి అనే సాధ కూడా అవుతాయి కాబట్టి ముందు అసలు నిష్కామత సిద్ధించాలి నిష్కామత సిద్ధించాక రెండు మార్గాలు ఉంటాయి కర్మయోగం అనే మార్గము కర్మ సన్యాసం అనే మార్గము రెండు ఉంటాయి రెండు కూడా ఒకే మోక్షానికి తీసుకువెళ్తాయి ఎందుకంటే కర్మయోగానుష్ఠానం చేసి అంతఃకరణ శుద్ధి పొంది శాస్త్రాన్ని శ్రవణం చేసి మనలను నిధ్యాసనాదులను చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందవచ్చు అది ఒక రాజమార్గం లేదా కర్మ సన్యాసం చేసి యమ నియమాదులను పాటిస్తూ శ్రవణములన నిధ్యాసనాలు చేసి యమ నియమాదుల ద్వారా ఆత్మ చిత్తశుద్ధి పొంది శ్రవణమున నిధ్యాసనము సమానమే అది చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షం పొందడం అది రాజమార్గం కాబట్టి ఈ రెండు మార్గాలు ఒకే దారికి తీసుకెళ్తాయి ఆ రెండు మార్గాలకి మూలంలో ఉన్నది నిష్కామత చూడండి మనస్సు దేహము మనస్సు అంతరంగం దేహం బహిరంగం కర్మ బహిరంగంలో ఉంటుంది కామన అంతరంగంలో ఉంటుంది అంతరంగంలోని కామనయే అంతరంగానికి అశుద్ధి అది కాలుష్యం నిష్కామతయే శుద్ధి కాబట్టి అంతరంగము శుద్ధంగా ఉండి బహిరంగంలో కర్మ ఉంటే కర్మయోగి అంతరంగం శుద్ధంగా ఉండి బహిరంగంలో కర్మ లేకుంటే వాడు కర్మ సన్యాసి ఓకే అది సాధనా మార్గం అలా ఉంటుంది సపోజ్ అంతరంగం శుద్ధంగా లేదనుకోండి బహిరంగంలో ఉన్న కర్మ కర్మయోగమే కాకుండా పోతుంది కాబట్టి దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అంతరంగం శుద్ధంగా లేదనుకోండి కర్మసన్యాసం చేసాడు అనుకోండి అది మిథ్యాచారం అనబడుతుంది కొంతమంది సన్యాసం తీసుకుంటా మీకు ఈ దృష్టాంతం పెద్దలు చెప్పిన దృష్టాంతమే నేను చెప్తున్నా సన్యాసం ఎలా తీసుకుంటానంటే ముందే ఆ పీఠాధిపత్యము మఠాధిపత్యము గడ్డి గడ్డి అంటే సింహాసనం ఒకటి ముందే ఫిక్స్ చేసుకుంటా అయ్యా మీరు సన్యాసం తీసుకోగానే మీకు ఈ సింహాసనాన్ని అప్పుడు చెప్పేస్తాము అని ముందే ఫిక్స్ చేసుకుంటా ఒకప్పుడు నమ్మబుద్ధి కాదు ఎవరివాళ్ళు ఇస్తామని అంటాడు జీరా వెళ్ళేసిన భార్య పెద్దల్ని ఇప్పుడు వెళ్ళి హృషికేసి వెళ్ళి మనక వేసి కషాయం కట్టుకుని వచ్చాడు అనుకోండి అప్పుడు వీడు మనస్సు మార్చుకుంటే ఈ కమిటీ వాళ్ళు ఈ కమిటీ ఒకటి ఉంటుంది వాళ్ళు మనసు మార్చుకుంటే వీడు బతికే అవ్వాలి వీడు మళ్ళీ గృహస్థు కదా ఈ మధ్యకాలంలో ఆ కండిషన్ కూడా మానేసి మళ్ళీ గృహస్థులు అయిపోతున్నారు పూర్వం కొంచెం ఇబ్బంది పడేవారు మళ్ళీ గృహస్థం అవుతారు మళ్ళీ గృహస్థ కాలేదు కదా కాబట్టి ముందే రాయించుకునే బాబుసరీ నోట్ రాయించుకున్నట్టుగా రాయించుకుని నోటరైజ్ చేసుకుని అలా సన్యాసం తీసుకుని రాగానే ఇక్కడ ఇదే వచ్చేస్తుంది మరి రాయించేప్పుడు ఎవరి పేరు మీద రాయించాలి అని చెప్పి సన్యాస నామధేయం ముందు ఫిక్స్ చేసుకుని ఆ సన్యాస నామధేయం మీద ముందు రాయించేసుకుని అప్పుడు పెళ్లి సన్యాసం తీసుకురావడం దీన్ని నిష్కామతాపూర్వక కర్మ సన్యాసం అంటారా కర్మ సన్యాసం అంటారా సకామ కర్మ సన్యాసం సకామకర్మ సన్యాసం దాన్ని శ్రీకృష్ణుడు మిథ్యాచార హానే కేటగిరీలో పారేశాడు తర్వాత మీకు ఇంకోటి గమనించారో లేదో పీఠాధిపతులు ఎవరికి సన్యాసం ఇవ్వరు ఎవరికి ఇవ్వరు ఒక్కళ్ళకి ఇస్తారంట వాళ్ళ జీవితం మొత్తం మీద ఒకే ఒక వ్యక్తికి సన్యాసం ఇస్తారు మిగతా వాళ్ళకి ఇచ్చిస్తారు వాళ్ళు ఎందుకంటే ఎవరికి సన్యాసం ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ పీఠాధిపతి అవుతారు ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారనుకోండి వీళ్ళు కోర్టుకు వెళ్ళి సాక్ష్యాలు పెట్టి నేను నాకు ఈయన సన్యాసం ఇచ్చాడు వాడే శిష్యుడేమే నేను కావచ్చు కదా అని పెద్దలాడుకుంటాను ఉన్నాయి కోర్టు కేసులు బోర్డు కేసులు ఉన్నాయి ఇప్పుడు పూరి కోర్టు కేసులో మలిగిపోతా ఉంది ఈయన లేకపోతే సో ఈ విధంగా ఇంకా సరే వైష్ణవ పీఠాలు అంటే ఆ పీఠానికి కొంత డబ్బు ఎక్కువ ఉండాలి అప్పుడు దెబ్బలాట్లు బాగా వస్తాయి ఏ డబ్బు లేకుండా వీడు భిక్షాటలు చేసేవాడే వాడు మిట్లాటలు చేసేవాడే అయితే ఈ దేనికి దెబ్బలాటే ఉంది దాట్లో ఇద్దరు కలిసే చేసినట్టు విషయాలు బాగా డబ్బున్న పీఠం అయి ఉండాలి ఈ రకంగా ఈ సన్యాసాశ్రమాన్ని పాలు చేసి పెట్టారు సత్యవ్రతానంద గారు ఉన్నారు శివానందాశ్రమంలో మంచి మహత్ములు అయినా వాడు నేను కలిసి భోజనం శివానందాశ్రమంలో ఏమండి చాలా దుఃఖంగా ఉంది తొంభై శాతం సన్యాసులు కమర్షియల్గా ఉన్నారండి ఏమంటాడు ఆయన మాకు ఇట్ సీన్స్ టు బీ కరెక్ట్ ఒక ఆవేదనతో అన్న మాట కాబట్టి కర్మ సన్యాసం కాదు పాయింట్ అక్కడ నిష్కావత పాయింట్ కర్మయోగమైనా సరే కర్మ సన్యాసమైనా సరే బహిరంగమే కర్మలను కొట్టుకుంటే బహిరంగం కర్మలను త్యాగం బహిరంగం ఈ బహిరంగంగా ఉండే కర్మకి కర్మ సన్యాసానికి మూలంలో అంతరంగంలో ఏముంది అన్నది ఇంపార్టెంట్ అంతరంగంలో కనుక నిష్కామత ఉన్నట్లయితే మీరు కర్మల్ని పట్టుకున్నా సాధుకులే కర్మలను వెదిలిపెట్టినా సాధుకులే మీరు మోక్ష మార్గానికి వెళ్ళిపోతున్నారు అని అంటున్నాడు పట్టుకోవడం పేరు యోగము కర్మలను విరిచిపెట్టడం పేరు సాంఖ్యము సాంఖ్య యోగం నిష్కామంగా కర్మ చేస్తే అది సాంఖ్యము నిష్కామంగా కర్మలను చేస్తే అది యోగం ఇప్పుడు నిష్కామంగా చేసిన కర్మ సన్యాసానికి ఫలమేమిటి మోక్షం నిష్కామంగా చేసిన కర్మలకి ఫలమేమిటి మోక్షం కాబట్టి ఇప్పుడు సాంఖ్యము యోగము పరస్పర విరుద్ధ ఫలాన్ని కలిగి ఉన్నాయా లేక ఒకే ఫలాన్ని కలిగి ఉన్నాయా ఒకే ఫలాన్ని కలిగి ఉన్నాయా కానీ ఈ రెండు వేరు పరస్పర విరుద్ధంలోనే ఎవడైనా చెప్పాడు అనుకోండి వాడిని పండితుడనాలా పిల్లవాడనే సాంఖ్యయోగ పృథక్ ఈ రెండు వేరువేరుని చెప్పేవాళ్ళు ఎవళ్ళు బాలా ప్రవదంతి నా పండిత ఈ రెండు వేరువేరుని చెప్పి వాళ్ళు పండితులు కాదండి వాళ్ళు అవివేకులు బాలా అంటే అవివేకిన కర్మయోగానికి కర్మ సన్యాసానికి మూలంలో నిష్కామత సమానం బాహ్య అంతరంగంలో నిష్కామత సమానం బహిరంగంలో ఒకటి కర్మలను పట్టుకోవడం అయితే ఇంకొకటి కర్మలను విడిచిపెట్టడంగా ఆరూపంగా ఉంటుంది బహిరంగంలో పరస్పర విరుద్ధంగా ఉన్నా అంతరంగంలో సమానమే కనుక వాటి యొక్క మహా ఫలమైన మోక్షము కూడా సమానమే అవి విరుద్ధములు కావు ఎందుకంటే ఫలాలు విరుద్ధాలనే భ్రమెందుకు కలుగుతుంది బహిరంగంలో విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి భ్రమ కలుగుతుంది వివేకం లేనివాడెవడు బహిరంగంలో చూసి ఒకటి ఒకడు కర్మని పట్టుకున్నాడు ఇంకొకటి కర్మని విడిచిపెట్టాడు బహిరంగంలో వైరుధ్యం ఉంది కాబట్టి ఫలంలో కూడా తేడా ఉండి తీరాలి అని అనుకున్నవాడు బాలహ వాడు వివేకాలు లేదు వాడు పండితుడవుడు అరే బహిరంగంలో తేడాగా ఉన్నా అంతరంగంలో ఒక్కటే రెండు నిష్కామతయే కాబట్టి కర్మల్ని పట్టుకుంటే మోక్షం వస్తుందా కర్మల్ని విడిచితే మోక్షం వస్తుందా రెండూ తప్పే తప్ప రైట్ ఏమిటంటే అంతరంగం ఎలా ఉంటే మోక్షం వస్తుంది నిష్కామంగా ఉంటే మోక్షం వస్తుంది ఎందువల్ల మోక్షం అంటే ఏమిటి ఆత్మస్వరూపము పూర్ణము అని తెలియట కామన్ అంటే ఏమిటి ఆత్మ ఎందు లోటు అనుభవానికి వచ్చిట అదే కామన్ అంటే ఆత్మలో లోటు ఎప్పుడైతే అనుభవానికి వస్తుంది వెలిటి అనుభవానికి వస్తే దాని పేరే కామనా ఈ కామన్ ఎలా ఉంటుందంటే ఆ ఫలానా వస్తువు నాకు లభిస్తే నాకు పూర్ణంగా ఉంటాను నేను అని అనుకుంటాను డైమండ్ రింగ్ పెట్టుకుంటే వేలికి నేను పూర్ణంగా ఉంటాను డైమండ్ రింగ్ వేదిక పెట్టుకుంటే పూర్ణంగా ఎలా ఒక్క ముట్టికే మొట్టాల నాకు అటువంటి వాళ్ళని కొట్టుకుని చేతికి రింగి పెట్టుకుంటే పూర్ణాది ఎలా ఆ రింగు తీసి ప్రేమగా ఎదరవాళ్ళకి ఇచ్చేస్తే పూర్ణుడవుతావు కానీ అది నువ్వు పెట్టుకుంటే పూర్ణుడు ఎలా అవుతావు ఏదైనా బుద్ధి ఉన్నమాట ఏమైనా అర్థం బుట్టికే మొట్టం రిందు పెట్టుకుంటే పూర్ణుడు ఎలా అవుతాడండి ఆ రిందు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే పూర్ణుడు అవుతాడు సో బేతా హాయ్ ఓహి మహాన్ హేతా హాయ్ సో కాబట్టి ఎవరు చెప్పారు డైమండ్ రింగ్ పెట్టుకుంటే పూర్ణంగా అవుతామని టెంపుల్ పెట్టుకుంటే ఊటోని ఆల్ సూపర్ స్పెషల్ ఎనీవే సో అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుందాకండి ఇట్స్ ఓకే కనుక నిష్కామత అన్నది ముఖ్యం కర్మల్ని చేసేవారన్నది ముఖ్యం కాదు పట్టుకు విడిచిపెట్టేవారన్నది ముఖ్యం కాదు నిష్కామత ముఖ్యం నేను చాలాసార్లు చెప్తూ ఉండేవని మోటివ్స్ సుప్రీమ్లీ మ్యాటర్ మోటివ్ ఇస్ ఇంపార్టెంట్ నాకు హెల్ప్ చేయబోయారు చేద్దాం అనుకున్నారు చేయలేకపోయారు ఆయన పాపం ఫీల్ అయిపోయారు నేనన్నాను మీరు ఫీల్ కాకండి అన్నా ఎందుకని మీకు పని అవలేదు నా పని అవ్వడం ముఖ్యం కాదు మీకు నా ఎడలో ఉన్న అభిప్రాయం ముఖ్యం మీరు నాకు సహాయం చేయాలని ఎంతో సదభిప్రాయాన్ని ప్రకటించారు అది నాకు విలువ ఎక్కువ దీన్నే కాళిదాసేమన్నాడు యాజ్ఞ మోహ వరమధిమే నాథమే లబ్ధకామ ఓ సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కోరిక నాకు పని మీరు చేసి పెట్టండి కోరిక అదే తిరస్కరిస్తే ఆ తిరస్కారం గొప్పదన్నాడు ఏంటంటే ఓ దుష్టుడి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవడం ఓ మాఫియా దాని దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవడం మంచిదా ఓ సజ్జనుడి దగ్గరికి వెళ్ళి పని అవ్వకపోయినా ఏది మంచిది పని అవ్వకపోవడమే మంచిది సజ్జనుడి దగ్గరికి వెళ్ళిన కాబట్టి ఎనివే సో ఆ నిష్కామత అన్నది చాలా ముఖ్యం కాబట్టి హృదయంలో నిష్కామత ఉందంటే అర్థం ఏమిటి నీకు లోటు వెలికి అనుభవానికి రావటం లేదని అర్థం వెలికి అనుభవానికి రాకపోవడమే పూర్ణత్వము అనుభవమునకు వస్తుత పూర్ణత్వం అంటూ అది నిండికుండలాగా ఏ అనుభవానికి రాదు వెలిచి యొక్క అభావమే పూర్ణ మీరు నిద్రలు వేసుకొని ఖుష్ పూర్ణం ఏ లోటు లేదు మనకి అనుకుంటే అదే జీవన్ముక్తి నిద్రలు వేసుకొని బోళ్ళు పళ్ళు ఉన్నా ఇవన్నీ చేయాలి ఈ రోజు ఎలా ఉంటుందో ఇది ఉంటుందో అది ఉంటుందో అని దినఫలంతో మొదలుపెట్టారనుకోండి అదే లోటు అప్పుడే లోటు అక్కడికే లోటు వచ్చేసింది దినఫలం ఆ ఫలం ఉంటుందండి ఏముంటుంది ఏ రోజుకి ఆ రోజు ఫలమే ఉంటుంది స్టాక్ మార్కెట్లో లాగా దినఫలం అంటే స్టాక్ మార్కెట్లో అంకెలు వేస్తాడు ఈ రోజు అంకెలు ఇవి అని అలాగే ఆ రోజు ఫలం అది ఏముంటుంది ఆ రోజుకి ఫలం ఆ రోజంతా తెలివిగా ఉండలే ఉండడు పదహారు గంటల పడుకునే జరిపోతారు ఇంకేమిటి దినఫలం దాంట్లో సగం నిద్రలోకే పోతుంది కాబట్టి అది మనస్సులో ఉండేటువంటి వీక్నెస్ని లోటుని అలా బహిర్గతం చేసుకుంటూ ఉన్నట్లయితే అపూర్ణత్వ అనుభవానికి రాలేదు కాబట్టి తన యొక్క పూర్ణత్వాన్ని తన అనుభవానికి తెచ్చుకోవటానికి మొట్టమొదటి నెక్తి ఏమిటంటే నిష్కామత కాబట్టి ఈ నిష్కామత మూలం అనేది చాలా ఇంపార్టెంట్ ఏకమప్యాస్థిత సమ్యక్ నువ్వు ఏది పట్టుకుంటావో దాన్ని బాగా పట్టుకోవు బాగా పట్టుకోవడం అంటే ఏమిటి ఆస్థిత అంటే అనుష్ఠించటం పట్టుకోవడం బాగా అంటే బాగా బాగా అంటే అర్థం ఏమిటి బాగా అంటే నిష్కామంగా నిష్ నిష్కామంగా కనుక అనుష్ఠించినట్లయితే ఉభయో విందతే ఫలం ఆ రెండింట్లో ఏది ఒక్కటి పట్టుకున్నా ఉభయోహకమకి ఫలం విందతే మోక్షము లభించును సో ఫలం అవిరుద్ధం ఇచ్చంది ఫలంలో విరోధం లేదు మీరు గమనించారో లేదో ఫలంలో విరోధం లేదు బాహ్యంలో విరోధం ఉన్నది ఒకటి పట్టుకోవడం ఒకటి విడిచిపెట్టడం కర్మల్ని మూలంలో విరోధం లేదు నిష్కామత సమానం ఫలంలో విరోధం లేదు మోక్షము సమానం కథం ఏకమీ సాంఖ్యయోగయో సమ్యస్థిత సమ్యగనుష్ఠితవానిర్థ అది ఎలాగండి కథం అది ఎలాగండి అంటే చూడండి ఒక్కటైనా సరే ఒకటంటే రెండింట్లో ఒకటి సాంఖ్యయోగయో సాంఖ్యము అంటే కర్మసన్యాసం యోగము అంటే కర్మా కర్మయోగం ఈ రెండింట్లో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా సరే ఎలా పట్టుకోవాలి సమ్యక ఆస్థిత అంటే సమ్యత అనుష్ఠితవాన్ ఇత్యర్థ దాన్ని చక్కగా బాగా అనుష్ఠించాలి చాలా బాగా అనుష్ఠించాలి సన్యాసం కూర్చుని అకౌంట్ చూసుకుంటూ కూర్చోవడం కాదు ఎవరో అకౌంట్ చూడాల్సిన చూడవచ్చు తప్పేం కాదు అంటే అదే పనిగా పెట్టుకోకూడదు ఏదో సైడ్ బిజినెస్ కింద ఉండాలి కానీ సైడ్లో ఉండాలి కానీ అకౌంట్ చూడటం భోజనం వ్యవస్థ ఇవే భోగాలు ఇవి కాకుండా అవి ఆ వీరిక సైడ్లో ఉంటాయి ప్రధానంగా యమనియమములు శ్రవణమన శ్రమదమాదులు శ్రవణమనమని విధ్యాసనములు వేదాంత శాస్త్రంలో మునిగి పేలియాడుతూ ఉండాలి సన్యాసి శ్రవణం కుయాలి సన్యాసం తీసుకున్న ముందుకు ఫలం ఏమిటి శ్రవణం చేయాలి సో సన్యాసం తీసుకుని శ్రవణం చెయ్యని సన్యాసిని ఏదో ఇలా ఇలా వాక్యం ఉండదు డబ్బుండి దానం చేయని ధనవంతుణ్ణి వేదవాడై ఉండి తపస్సు చేయని గృహస్థుని సన్యాసం పుచ్చుకుని శ్రవణం చేయని వాడిని వేదాంత శ్రవణం చేయని వాడిని వీళ్ళందరినీ కొట్టుకుని మెడకో బండరాయి కట్టి నీతిలో పారైనున్నాడు విధురుడు గలే శిలాంబద్ధ కూపే పాత అని ఉంది శ్లోకం ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని చేయాలా సన్యాసం తీసుకుని శ్రవణం చేయాలా ఉంటాయి ఇంక దేనికి సన్యాసం తీసుకోవడం శ్రవణం చేయకపోతే కాబట్టి శాస్త్రంలో నిలుచిట్లగా ఉండాలి అది సమ్యగనుష్ఠితవాళ్ళని అంటే అర్థం లేదా బుద్ధిమంతుల్లాగా గృహస్థివడంతో నిష్కామ కర్మ అనుష్ఠానాన్ని చేస్తూ కర్మయోగ జీవితాన్ని గడిపినా కూడా సరిపడుతుంది దీనికోసం పరుగులు తీసి సన్యాసం తీసుకోకాలి ఈ సన్యాసం అనేది కొంత శోభనాభ్యాసం ఉంటుంది ఉన్న మాట చెప్పద్దు అది దూరంగా ఉన్నంతసేపు దానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు చూసారా వారు ఉద్యోగం ఒక ఉద్యోగంలో ఐదారు ఏళ్ళు వేపటికి వారికి అవస్తుందంటే ఉద్యోగం మారుదామనిపిస్తుంది ఎందుకు మారడం ఇదే చేయొచ్చు అంటే కాదు ఈ ఉద్యోగం కంటే ఆ ఉద్యోగం గొప్పదిగా ఉంది దీన్ని ఎట్రేషన్ అంటారు ఈ ఎట్రేషన్ అనేది ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఈ సత్యం టెక్నాలజీస్ టీసీఎస్ వీళ్ళందరూ కూడా మీరు ఆ సాఫ్ట్వేర్ కాదు ఆయన సాఫ్ట్వేర్ ఆయన పేరు ప్రసన్న చాలా బుద్ధిమంతుడైన సాధకుడు ఆయన సో ఈ ఎట్రిషన్ గోడ ఎక్కువ ఐటీసీఎస్లోనూ అక్కడ ఈ టాటా కన్సల్టెన్సీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎట్రిషన్ తగ్గించుకోవడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు జారిపోతూ ఉంటారు వీళ్ళకి దూర తీరాలు ఆకర్షణీయంగా కనపడతాయి దూర దూరంగా ఉన్నప్పుడు ఎగుడికి వీళ్ళు కనపడవు అంత ఆకర్షణీయంగా కనపడతాయి అదూరపకొండలో నువ్వు అది ఒక బగ్గులా ప్రవేశిస్తుంది ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఇంకో ఉద్యోగానికి పోయిదాకా అది ప్రవేశించింది అంటే అది వదిలిపెట్టి ఇంకో చోటకి పోయిదాకా నిద్రపట్టదు వీడికి ఇండియాలో ఉన్నవాడు అమెరికా వెళ్లాలని ఒక బగ్గులాగా ప్రవేశిస్తుంది ఊరికే అప్లై చేస్తూ ఉంటాడు అమెరికాలో ఉన్నవాడు ఇండియా వచ్చేద్దామని వాడి హడానికి వాడి జరిగింది నేనంటాను ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండవయా ఆ ఉద్యోగం చేసుకుంటూ పది రూపాయలు సంపాదించగాని భారత పెద్దని పోషిస్తూ గృహ ధర్మ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చి గీతాది చదువుతున్న తపస్సు చేసుకో మెడిటేషన్ చేసుకో అంతేకాదు ఉడికే దీంట్లో పడి గిలుగులాడతారు ఏంటంటే నేను అంటాను మారక్కర్లేదు కానీ మారాలనే ఒక అధ్యాసం ఉంటుంది ఒక ఫ్యాన్సీ అంట శోభనా అధ్యాసం ఒక ఫ్యాన్సీ ఉంటుంది ఆ ఫ్యాన్సీతోటి ఈ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి దండాలు పెట్టేస్తూ ఉంటారు పాద పూజలు అవి ఉంటారు కానీ ఇంకా చేస్తారు అవన్నీ చూసేసి మనం కూడా సన్యాసం పుచ్చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనుకుంటాడు ఏదో సన్యాసం పుచ్చేటన్నాక తెలుస్తుంది దాంట్లో ఉండేటువంటి లోతు బాధలు అప్పుడు తెలిస్తే చాలా కఠినంగా ఉంటుంది జీవితం సో ఎనీవే కఠినం అనుకుంటే కఠినం లేకపోతే ఏం పర్వాలేదు శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటుంటే కఠినం ఉంది ఎవరో భోజనం పెడతారో తినేసి చదువుకుంటూ కూర్చోవడం అంతే అలా మననం చేసుకుంటూ పోవడం ఈ వేదాంత శాస్త్ర గ్రంథాలన్నీ మనకు అలా వచ్చినవే ఇప్పుడు బెల్లం వ్యాఖ్యానం ఉంది ఆయన నిరంతర శాస్త్రాధ్యయనం చేయబట్టి మనకు ఆ వ్యాఖ్యానం మన ముందుకు వచ్చింది అలా వస్తూ ఉంటుంది కాబట్టి అలాగా ఉన్నట్లయితే సరిపడుతుంది కనుక సమ్యగనుష్ఠితవాన్ సమ్యక్ అంటే నిష్కామతయా అని అర్థం ఉభయోర్విందతే ఫలం అని అంటున్నారు ఆయన ఉభయోర్విందతే ఫలం ఉభయోస్తే వహీ నిశ్రేయస ఫలం ఒకే ఫలం ఉండే ఒకే ఫలం రెండింటికి కూడా సమితికి వెళ్ళే మార్గాలు ఎన్నున్నా అవి ఒకే తోటకి చేరతాయి ఇక్కడ కర్మ సందర్భంలో ఉన్నాం కనుక రెండు అంటున్నారు కర్మ యోగమైనా సరే కర్మ సన్యాసమైనా సరే నిష్కామానుష్ఠానం చేస్తాడు కనుక వాటి రెండింటికి ఫలము ఒకటే ఉంది ఆ ఫలాన్ని వీడు పొందేస్తాడు ఏటా ఫలము మోక్షము నిశ్రేయసము అనే ఫలాన్ని పొందుతాడు ఇప్పుడు ఇక్కడ ఒక పూర్వపక్షాన్ని లేవనెత్తుతున్నారు ఆ పూర్వపక్షం ఏంటంటే మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది అంతకు ముందు శ్లోకంలో చర్చ వేటి గురించి కర్మయోగము కర్మసన్యాసము గురించి చర్చ కర్మయోగం మంచిగా కర్మసన్యాసం మంచిదా అని చర్చ ఇక్కడికి వచ్చేప్పటికీ కర్మయోగము కర్మ సన్యాసము అనే మాటలను నిధులు కట్టేసి సాంఖ్యము యోగము కొత్త మాటలు పట్టుకున్నారు ఎందుకండి మనం చర్చేమో కర్మయోగాన్ని కర్మ గురించి చేస్తో వాటిని రెండుని వదిలిపెట్టేవో కొత్తవివో రెండు పట్టుకొచ్చారే అని పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే కొత్తవి కావ్యా కర్మయోగానికి యోగం పేరు కర్మ సన్యాసానికి సాంఖ్యం అని పేరు పేరు అలా మారిందంటే దాశరథి అంటే రాముడు కాకుండా పోవడం దాశరథి అని అడగదానికి ఇంకెవడం కొత్త అయినా అది సమాధానం ఓకే ఇది పూర్వపక్షం అది సమాధానం సన్యాస కర్మయోగ శబ్దం త్రస్తుత్య సాంఖ్యయోగయో ఫలైకత్వం నేష దోష నువ్వు మొదలుపెట్టింది ప్రస్తుత్య అంటే ప్రస్తావం మొదలుపెట్టి ఏమిటి ప్రస్తావం మొదలుపెట్టాడు కర్మయోగ కర్మ సన్యాసములలో ఏది మంచిది అని ప్రస్తావం మొదలుపెట్టాడా మొదలుపెట్టి సన్యాస కర్మయోగ శబ్దాలనే సన్యాస కర్మయోగ్చ అని మొదలుపెట్టాడు సన్యాసము కర్మయోగము సన్యాసం అంటే ఈ రెండని మొదలుపెట్టావు మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేప్పటికీ రెండింటి ఫలం ఒక్కటే ఏ రెండింటి ఫలం సన్యాస కర్మయోగ యోహ ఫలం అని చెప్పాలి కదా అలా చెప్పడం మానేసి ప్రస్తుతంతో సంబంధం లేనివ్వో రెండు పట్టుకొచ్చి సాంఖ్యయోగముల యొక్క ఫలం ఒక్కటేం చెప్తున్నావే ఏవో కొత్తవి రెండు పట్టుకొచ్చావు సాంఖ్యయోగ యోహ ఫలైకత్వం అప్రకృతం అది ప్రకృత సంబర్భం కానీ నువ్వో రెండు పట్టుకొచ్చావు నువ్వు పట్టుకొచ్చి వాటికి ఒకే ఫలం అని చెప్తున్నావు వాడికి ఒక ఫలం ఉందో రెండు ఫలాలు ఉన్నాయి వాటి టాపిక్ కాదు కదా టాపిక్ ఏమిటి కర్మ సన్యాస కర్మయోగములు కదా అని పూర్వపక్షం నైష దోష ఇదో పెద్ద దోషమేం కాదు ఇతనే పూర్వపక్షం గొప్ప పూర్వపక్షం అని దానికి సమాధానం చెప్తున్నారు యూపీ అర్జున సన్యాసం కర్మయోగం చవలమభిప్రేఖ్య ప్రశ్న కృత ఎలా ఉంది కేవలం మన మాటకు మీరు అర్థం చెప్పాలి మీరు మరి రోజు వినేస్తున్నారు కదా మరి కేవల శబ్దానికి అర్థం చెప్పాలా కనలేదా చెప్పాలి న్యాయంగా ఇప్పుడు నేను అడుగుతే చెప్పాడు ఆత్మ జ్ఞానం ఉన్నవాడు చేసే కర్మయోగానికి కర్మ సన్యాసానికి తేడా గురించి అర్జునుడు ప్రశ్న అడిగాడా ఆత్మజ్ఞానం లేకుండా చేసే కర్మయోగానికి కర్మ సన్యాసానికి తేడా గురించి అడిగాడా ప్రశ్న ఇప్పుడు ఇది చెప్పండి ఆత్మజ్ఞానం లేనివాడు చేసే కర్మయోగానికి కర్మ సన్యాసానికి ఉండే తేడాది గురించి ప్రశ్న అదే కేవలం అంటే కేవల కర్మ సన్యాసం కేవల కర్మ సన్యాసం అంటే జ్ఞానేన కర్మసన్యాస అని నేను ఇక్కడ రాసిపొచ్చాను ఇవన్నీ ఆత్మజ్ఞాని తాను అకర్త అభోక్త అనే జ్ఞానంలో ఉంటాడు ఆయన ఏదీ చేయుడు కర్మలు అవుతూ ఉంటాయి ఆయన ఏదీ చేయుడు దాని దాని గురించి మనం మాట్లాడటం లేదు కేవల కర్మ సన్యాసం కేవల కర్మ సన్యాసం అంటే కేవలం అంటే అర్థం ఏంటి ఇకే కర్మల్ని విడిచిపెట్టేటు తప్పిస్తే అంటే కానీ ఆత్మ యొక్క అకర్తలు అభోక్తులు ఆత్మస్వరూపం తెలుసుకున్నది ఏం కాదు ఉత్పత్తి కర్మ సన్యాసం కేవల కర్మ సన్యాసం అంటే కర్మల్ని పట్టుకున్నవాడు కర్మలను విడిచిపెట్టేసాడు ఇప్పుడు చూడండి ఒక ఆయన కర్మ చేస్తున్నాడు ఇంట్లో పని చెప్పారు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురండి ఇంకా అలా ఉరికే పడ కూర్చోన్నారు చాలు అండి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురండి అని చెప్పారు అరవై రూపాయలు చెప్తే బయలుదేరాడు చెప్పుల్లో కాళ్ళు పెట్టి కర్ర రోడ్డు పట్టుకుని కుక్కలో ఇవ్వస్తాయి ఎన్ని కదా బయలుదేరాడు బయలుదేరితే ఈ లోపల ఆయనకి ఒకటి నచ్చలేదు ఏదో నచ్చలేదు నచ్చగా ఏమన్నానంటే నేను ధ్యాన పో నీ తెచ్చుకో అని వెళ్ళి వెళ్ళి పాల పడ కూర్చో కూర్చున్నాడు అది కర్మసన్యాసం ఈ ఈ కర్మ సన్యాసానికి కేవల కర్మ సన్యాసం అని పేరుగా అది కేవల కర్మ సన్యాసం అంటే జ్ఞానైన కర్మ సన్యాస అంటే తెలిసిన పాలు నేను తీసుకొస్తానా పాలు దేహము మనస్సు అవి చేస్తాయి పాలు తీసుకొచ్చినా అవే మానేసినా అవే కాబట్టి తీసుకొచ్చినా అవే మానేసినా అవే వెళ్ళి తీసుకొచ్చేస్తే పాలు కాబట్టి పాలు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని పారేస్తాడు తను ఆత్మజ్ఞాన నిష్టలో కూర్చుని ఉంటాం అది జ్ఞానపూర్వక కర్మ సన్యాసం ఇప్పుడు ఇక్కడ చర్చి జ్ఞానపూర్వక కర్మ సన్యాసం గురించి కాదు కేవల కర్మ సన్యాసం గురించి అర్జునుడి ప్రశ్న దాని గురించే అదే అంటున్నారు ఆయన అర్జునైన కేవలం సన్యాసం కర్మయోగంచ అభిప్రేత్య ప్రశ్న కృత ట్రూ అర్జునుడి ప్రశ్న అజ్ఞాని చేయబడే కర్మ సన్యాస కర్మయోగాల గురించి ట్రూ భగవాస్తు తదపరిత్యాగేన స్వామిత్రేతం చ విశేషం సంయోజ్య శబ్దాంతరవాచ్యత ప్రతివచనం దాం అర్జునుడు వేసిన ప్రశ్నకే సమాధానం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడు వేసిన ప్రశ్నలోని కర్మసన్యాస కర్మయోగాల్ని విడి మళ్ళీ ఎక్కడి నుంచో సందర్భం లేనివి ఇవ్వో సాంఖ్య యోగాలు లేవో కొత్తగా రెండు పట్టుకొచ్చి చెప్తున్నాడని మీరు అనుకోద్దు అర్జునుడు వేసిన ప్రశ్నకే ఈయన సమాధానం చెప్తున్నాడు అని చెప్పేప్పుడు కర్మసన్యాస కర్మయోగంలా అనలేదేమిటి అంటే ఆ మాటలే ఆయన ఆయన తనకు నచ్చిన మరో రెండు మాటలు అంటున్నాడు అవే అవ్వ పేరే కర్మ సన్యాసానికే సాంఖ్యం కర్మయోగానికే యోగం అని సుబ్బారావు అంటారు ఆయన సుబ్బు అంటారు సుబ్బు అంటే సుబ్బారావుకే సుబ్బు అని పేరు అలాగే కర్మ యోగానికే యోగవోని పేరు కర్మ సన్యాసానికే సాంఖ్యం అని రాముడికే దాచరథని పేరులా అదేది అర్జునుడు వాడిన మాటలే వాడాలా భగవానుడు కూడా ఆయన సొంత మాటలు వాడకూడదా వాడచ్చు స్వాభిప్రేతం విశేషం సంయోజ్య అర్జునుడు ముందు ఆ రెండు విషయాలు ఏమైతే ఉన్నాయో కర్మ సన్యాస కర్మయోగంలోనే రెండు కల్పాలు కల్పము అంటే ఆల్టర్నేటివ్ ఆ రెండు ఆల్టర్నేటివ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి తనకు నచ్చిన విశేషణాన్ని జోడించాడు కర్మసన్యాసానికి సాంఖ్యం అని పెట్టాడు కర్మయోగానికి యోగం అన్నాడు ఆయన తన భాషలో చెప్పాడు అది అర్జునుడికి తెలుస్తూనే ఉంది దాంట్లో ఏం విరోధం కొత్త టాపిక్ ఏమీ కాదు సన్యాస కర్మయోగ జ్ఞాన తదుపాయ సమత్వబుద్ధివాది సంయు సాంఖ్యయోగ శబ్దవాచ్యౌవతో మతం తావే సన్యాసకర్మయోగ సాంఖ్యయోగ శబ్దవాచ్యౌ అవేనండి ఆరుండే సన్యాసకర్మయోగాలర్జునుడు చెప్పాడు ఆరుండే సాంఖ్యయోగ శబ్దాలతోటి చెప్తున్నాడు భగవంతుడు కొత్తమేం కావు ఏదా రెండును కర్మ సన్యాసము అనగా సాంఖ్యము దాని యొక్క లక్షణం ఏమిటంటే వివేక జ్ఞానము అక్కడ జ్ఞానం అన్నారే జ్ఞాన శబ్దానికి వివేక జ్ఞానము అని అర్థం ఎప్పుడు కూడా మీకు సాంఖ్య అనే పదం ఎక్కడొచ్చినా వివేక జ్ఞానాన్ని బోధిస్తుంది సాంఖ్య శబ్దం యొక్క లక్షణం అది ఎందుకంటే సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేకము అని అర్థం దానికి సాంఖ్య పదవతికి సో ఇప్పుడు చూడండి ప్రకృతి పురుష వివేకం నేను మీకు చెప్తా బలంగా గుర్తుపెట్టుకోండి పదార్థములు దేని ఏమి ఉంటాయి ప్రకృతిలో ఉంటాయా పురుషుడిలో ఉంటాయా పురుషుడంటే చేతన ఆత్మకి పురుష అని పేరు ఇప్పుడు చెప్పండి పదార్థములు దేంట్లో ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి చేతన పురుషుల్లో ఉండవు ఒకటి క్రియలు దేంట్లో ఉంటాయి ప్రకృతిలో ఉంటాయా చేతన పురుషుల్లో ఉంటాయా ప్రకృతిలో ఉంటాయి అంతే అది సాంఖ్యం అంటే దీని ఈ తేడా తెలుసుకోవడం సాంఖ్యం అయ్యా ఈ తేడా మీరు తెలుసుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇల్లు ఉందండి ఇల్లు ప్రకృతిలో ఉంటుందా పురుషులు ఎందుకుంటుందా ప్రకృతి ఎందుకు మరి మనోగ్రహం అని ఎందుకంటున్నట్టు అనకూడదు కదా వీడు ప్రకృతి తాదాత్మ్యాన్ని పొంది పురుష ప్రకృతి స్థోహి ముంతే ప్రకృతిగా గుణాన్ ప్రకృతితో మమేకమై దాంతో కలిగిపోయి కలిసిపోయి మట్టి పంచదార ఒకటైపోయినట్టుగా కలిసిపోయి మమ గృహం అన్నాడు మమ అనకూడదు మమ ఇదం అనే మాట రాకూడదు అహమిదం మమేదమితి నైసర్గికో లోకం వ్యవహార మిథ్యాజ్ఞాన నిమిత్త అధ్యాస భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం మమ ఇదమ్మన్నాడంటే అది నిత్యాజ్ఞానమే నిత్యాజ్ఞానం తప్ప మరొకట్లేదు నిత్యజ్ఞానమే అది మమ ఇదమ్మ అనుకోకూడదు ఇప్పుడు దాని సంజయ్ ఈ ఈ సంజయ్ ఎవరికైందంటే నాది నేను తీసుకున్నాం అనుకుంటున్నానండి అని అడిగారనుకోండి అడిగితే నువ్వేలా తీసుకుంటావా ఇది నాది అని నేనంటే దాని అలా అనకూడదు అనాలంటే పూలని తీసుకోవాలి పూలని కొట్టండి మరి మీరు వాడదాం అనుకున్న ఇంకా నా వాడకం గురించి ఎందుకు మీరు ఏదో ఇలా తట్టాలి ఏవో లే పడతారు మీరు పట్టుకెళ్ళి అలా ఉండాలి తట్టుకోకూడదు ఏంటంటే సో పక్షులు సన్యాసులు మొర్నాడు భోజనం గురించి ఆలోచించరు తెలుసాది అది పక్షులకి సన్యాసులకి లక్షణం రేపటి భోజనం గురించి పక్షులు ఎక్కడైనా పొదవ పెడతాయా పొదవ పెట్ట రేపటి భోజనం రేపు వెతుక్కుంటాయి ఇలాంటి భోజనం సంపాదించుకుంటాయి ఆ పిల్లలకి అక్కడ చిన్న పక్షులు ఉంటాయి గూడులో ఆ గూడులో ఆ చిన్న పక్షుల కోసం గూడు కడతాయి ఆ చిన్న పక్షులు వాటిలో పెట్టి ఈ ఆహారం ముట్లు వాటి నోట్లో వేస్తాయి ఆ పూటకి భోజనం అయిపోయింది పడుకుని నిద్రపోతాయి రాత్రి మళ్ళీ సూర్యభగవాను ఉదయించగానే బయలుదడతాయి ఇది పక్షి లక్షణం సన్యాసి అంటే పొద్దున్నే ఏడున్నరకో ఎందుకో గుర్తు వస్తుంది ఈ పూట భోజనం చేయాలి కదా ఎక్కడికి వెళ్తా ఉంది ఏదో తెలిఫోనో ఎవరో చేసే మహాత్మా భోజనం పెడతారా మీరు ఎవరో అడగడం వాళ్ళు పెడతారు తినేయడం ఆ తరం ఎవరో వాళ్ళు పెడతారు మరి రేపు భోజనం గురించి రిజర్వేషను ఉండండి ఏవో మనం ప్రాక్టికల్గా ఏవో వారం రోజులకు కావలసి చేసుకోవచ్చు తప్పే కాదు యాటిట్యూడ్ చెప్తుంది ఓవరాల్ యాటిట్యూడ్ షుడ్ బి లైక్ ఈ కుదవ పెట్టడం అన్నది ఇది ఆధునిక కాలంలో వచ్చినటువంటి మహాత్మ సో బుద్ధుడు మొన్నలైన మహాత్ము బుద్ధుడు కానీ శంకరులు కానీ ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇదంతా ఆధునిక కాలంలో వచ్చింది ఇదంతా తప్పని నేను అంట వచ్చిందని చెప్తున్నా మహాత్మ నేనే ఆశీర్భదం అంటా చూసి పూర్వం సన్యాసులకి గృహస్థులు భోజనం ఇప్పుడు సన్యాసులు గృహస్థులకి భోజనం అంతే కదా ఇప్పుడు నా దగ్గరికి వస్తారు అమెరికాలో స్వామిజీ ఆశ్రమానికి వచ్చి మేము ఉండొచ్చా అంటే ఎక్కడుంటారో మీరు చుట్టుముట్టు ఏదైనా హోటల్ చూసుకుని ఉండాలని నేనంట అది రూమ్ లేదా రూమ్ లేదు మీరు నాతో పాటు ఉండొచ్చు కొద్ది రోజులు ఏమో అభ్యంతరం మరి భోజనం మాట ఏమిటి భోజనం ఏమో వెతుక్కోవాలి అంటే మరి వాళ్ళ కొత్తగా ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ఏ ఆశ్రమానికి వెళ్ళినా వాళ్ళు భోజనం పెడతారు మకాం ఇస్తారు గృహస్థు చేయలేకపోవచ్చు గృహస్థ పూట చేస్తే గొప్ప రెండు పూటలు చేస్తాడు మహా చేస్తే సరే అది ఆశ్రమాధిపతులు నెలల తరబడి చేస్తారు ఈవెన్ గోండ్ స్టే విద్ది మహాత్మ మంచి ఫస్ట్ క్లాస్ కిచెన్ ఉంటుంది కిచెన్లో ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంటుంది వెరీ హై క్లాస్ ఫుడ్ తయారు చేస్తారు మంచి ఖరీదైన కట్లది అవి ఉంటాయి స్పూన్లు పోర్పులు కూడా ఉంటాయి ఖరీదుగా ఉంటాయి మంచి మంచిగా ఉంటాయి కుర్చీలు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి హైక్లాస్గా ఉంటుంది వెళ్ళిపోయి మీరు హాజరు చేసేసుకుని భోజనం చేసేస్తూ ఉండొచ్చు సార్ హాయిగా ఉండొచ్చు ఆశ్రమంలో అడ్వాంటేజ్ దానికి ఉండే అడ్వాంటేజ్ తనకుంది నేను ఆ అడ్వాంటేజ్ని అనుభవించి చెప్తున్నా కానీ అప్పుడప్పుడు మనస్సుకి అనిపిస్తుంది ఏంటబ్బా ఇది ఇలా ఉంది శంకరులేమో భిక్షాపాత్ర పట్టుకుని భౌతిక భిక్షాందేహం ఇటువంటి వెళ్ళారని కనకధారాస్తామని ఇవన్నీ అవన్నీ కథలు వింటున్నాం బుద్ధుడైతే అసలు నిస్సందేహంగా భిక్షాపాత్ర పట్టుకుని తిరిగి వాడు ఉళ్ళం పట కొంపలం పట భగవాన్ నవన మహర్షి కూడా అలా శిక్షాపాత్రం తిరిగారు మనం ఏంటంటే ఇలా అయిపోయాం ఎక్కడైనా ఆశ్రమంలో భోజనం కావాలంటే మనం రికమెండ్ చేసి పెట్టించి స్థితికి చేరుకున్నాం చాలా గొప్పగా ఉంది ఏదైనా అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను అంతా కూడా కాదు కాలమాన పరిస్థితుని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పులు చేతులు వస్తాయి బట్ ఆ స్పిరిట్ మాత్రం పోకూడదు ఆ స్పిరిట్ పోయిందనుకోండి గృహస్థికి భోజనానికి తనుకోవాలి సన్యాసికి భోజనానికి వ్యవస్థ ఉంటా అయిపోయి సిద్ధంగా ఉంది అంటే అది ఆ స్పిరిట్ పోయినట్ లెక్క అలా అవ్వాలి స్పిరిట్ ఉండాలి రేపటి భోజనం సంగతి రేపు చూసుకున్నామనే స్పిరిట్ని మెయింటైన్ చేయాలి పక్షిలాగా బతకాలి ఆ ఉండాలి అంతేగాని ఒక ఖరీదైన కిచ్చిన ఒకటి కట్టేసుకుని దాంట్లో ఒక వంట బ్రాహ్మణుని ఎంప్లాయ్ చేసేసి వాడికి వెక్షాల నిమిత్తం కొంత ధనం ఈ పెద్ద కష్టం కాదు ఆ కష్టం ఏమీ పెద్ద కాదా కాదు అసలు ఏమీ కష్టం కాదు జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టేకింగ్ ఎ డెసిషన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ప్లానింగ్ టు హ్యావి ఇట్ విత్ డేస్ యూ విల్ హ్యావ్ ఇట్ త్రీ ఫోర్ డేస్ కొంచెం కిచెన్ ఎక్విప్మెంట్ అవి తీసుకొచ్చి పెట్టేయడం ఒక మనిషి వచ్చేస్తాడు వాడు వంట చేసిపోతాడు మనకు కావాల్సిన పోయినం పొద్దున్నే వచ్చి అడుగుతాడు ఏం చేయమంటారని అడుగుతాడు కూడా నాటే ప్రాబ్లమ్ ఏటా కానీ స్పిరిట్ ఆఫ్ సన్యాస దెబ్బతింటే అని అనిపిస్తుంది అన్ని సందర్భాల్లోనూ దెబ్బ తినకపోవచ్చు బట్ సమ్హవ్ ఇట్ ఈస్ లైక్ దాట్ దట్ అన్సెప్ట్ గ్లోరియస్ అన్సెప్ట్ అలాగే భిక్షకి నేను ఇవ్వకపోవటం మేనూ ఇవ్వకపోవటం జస్ట్ జస్ట్ లిమిట్ లైక్ దాట్ దట్ ది భిక్షా కబ్ ఏముంటుందో చూద్దాం తెలు దాంట్లో ఏముంటుందో దాంట్లో నీకు కావాల్సింది నువ్వు తీసుకో అలాగే ఆ అలా మెయింటైన్ అలా ఉంటే మంచిదేనే అనిపిస్తుంది కాబట్టి జ్ఞానము అంటే వివేక జ్ఞానం సాంఖ్యం వివేక ప్రకృతి పురుష సో అక్కడి మమ ఇదం అనకూడదు మమ అంటే పురుష అహం నుంచి వచ్చింది మమ ఇదం అంటే ప్రకృతి పురుషుణ్ణి ప్రకృతిని కలగకపోదని చేయకూడదు అహమిదం అనకూడదు అహమిదం దాన్ని అర్థాధ్యాస అంటారు మమేదం అంటే సంసర్గాధ్యాస అంటారు అధ్యాసలు మమ ఇదం ఎలా అవుతుంది అవదు కాబట్టి అటువంటి అధ్యాసం లేకుండగా వివేకంతో జీవించటము దాన్ని జ్ఞానము లేక సాంఖ్యము అంటారు ఇది కర్మసన్యాసం దాని యొక్క ఫలం మోక్షము రెండవది కర్మయోగం కదా యోగం అంటే ఏమిటి తదుపాయ సమత్వ బుద్ధిత్వాది సంయుక్త ఆయన వ్యాఖ్యానం చేశారు సాంఖ్య శబ్దానికి జ్ఞానమని కర్మయోగానికి తదుపాయ సమత్వ బుద్ధి ఆ వివేక జ్ఞానానికి దారి తీసేది సమత్వ బుద్ధి తదుపాయ సమత్వ బుద్ధి సమత్వ బుద్ధి అంటే ఏమిటి సో సమత్వం యోగ ఉచియే మీరు ఇది ఎలాగంటే దీనికి దృష్టాంతం చెప్తారు ఆ ముళ్ళు పైన ముళ్ళు ఉంటుంది పైముళ్ళు ఉంటుంది కింద ముళ్ళు ఉంటుంది కింద ముళ్ళు పైముళ్ళు అలైన్మెంట్ ఎప్పుడు ఉంటాయి క్రాసు క్రింద ముళ్ళు పైముళ్ళుతో అలైన్మెంట్ ఎప్పుడు ఉంటుంది ప్యాన్స్ రెండు సమంగా ఉన్నప్పుడు అదే దృష్టాన్ని సమత్వం యోగా ఉచిత రెండు ప్యాన్స్ సమంగా ఉండాలి సమంగా ఉన్నప్పుడు ఈ కిరణముళ్ళు పైముళ్ళు తోటి అలైన్మెంట్లో ఉంటుంది కిరణముళ్ళు జీవుడు పైముళ్ళు దేవుడు అంతే కదండి జీవుడు కదిలేవాడు జీవుడు స్థిరంగా ఉండేవాడు దేవుడు ఈ జీవుడికి దేవుడితోటి అలైన్మెంట్ ఎప్పుడు వస్తుంది సమత్వం ఎడమాకుడి ఒక్కటైనప్పుడు కుడి ఎడమ రెండు ఒక్కటే అది సమత్వం అంతే తూర్పు బడవ తూర్పు బడవరా రెండు ఒక్కటే సమత్వం దక్షిణము ఉత్తరము రెండు ఒక్కటే దిగ్విభాగమే ఇంకా శుభము అశుభము రెండు ఒక్కటే ఎవడైనా పుట్టారంటే శుభం ఎవడో పోయారంటే పోలేదు సంసారం నుంచి ఈ బంధని ముత్రేడు పూకుని జీవుడు అది శుభమే అన్నిటి సమత్వం పుట్టుకి పండగే మరణానికి పండగ ఎడమ మంచే కుడి మంచే లజ్యము మంచే సుముహూర్తము మంచే శని మంచే గురువు మంచే అన్నీ మంచే అది చెడు అనేది లేదు సమస్తం అలా ఉండగలగరా అలా మీరు ఉండగలిగితే అయిపోయింది మీరు సంసారాన్ని జైలు చేసినట్టినవాడు ప్రీతి పాత్రుడే పొగిడినవాడు ప్రీతి పాత్రుడే ఓ మహాత్ముడు ఓ వర్గీకరణ చెప్పాడు హెదరవాడు పొగిడినప్పుడు సంతోషించి హెదరవాడు తిచ్చినప్పుడు దుఃఖపడితే వాడు సంసారం కావండి ఎదరవాడు పొగిడినప్పుడు బాధపడి హెదరవాడు తిట్టినప్పుడు సంతోషపడితే వాడు సాధకుడు సాధకుడు ఉండాలి కావండి ఎగరవాడు తిట్టినా పొగిడినా లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే పొగిడినా తెగిడినా సమంగా ఉండేవాడు వాడు జ్ఞాని ఆపోజిట్స్ కావాలనుకున్నవాడు సాధకుడు అవుతాడు ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఉంటారు భోజనం మానేసి ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు వాడు సాధకుడు భోజనం ఉన్నప్పుడు భోజనం లేనప్పుడు కూడా సమంగా ఉంటే వాడు జ్ఞాని సమత్వం యోగం చేయతే ఆ బుద్ధి సమత్వం ఉండాలండి మీరు గృహస్థుగా ఉన్నారా సన్యాసిగా ఉన్నారా అన్నది కాదు ముఖ్యం సమత్వం నేయస్థు నిత్య సన్యాసి యోనద్వేష్టి నా కాక్ష నిర్ద్వంద్వ నిర్ద్వంద్వంగా ఉండాలి ద్వంద్వ శబ్ద నిర్వచనం చెప్పానంటే ద్వౌ ద్వౌ ఇది ద్వంద్వ రెండు రెండు రెండు ఉన్నది కదా ద్వంద్వ రెండు సార్లు వచ్చింది ద్వౌ ద్వౌ ఇది ద్వంద్వ నిర్గత నిర్గతౌ ద్వౌ ద్వస్మాత్ సహా నిర్ద్వంద్వ రెండు రెండు అనేది లేనివాడు నిర్ద్వందధారణంగా గృహ గృహస్థులు ఎలా ఉంటారంటే ద్వౌ ద్వౌ అలా ఉంటాం ఇప్పుడు ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళాలనుకోండి దౌద్ ఇద్దరిద్దరు పర్యావరణ కలిసి వెళ్తారు అన్నిటికీ ద్వ ద్వౌ మార్కెట్కి వెళ్ళాలంటే ద్వౌద్వౌ షాపింగ్కి వెళ్ళాలంటే ద్వౌద్వం పెళ్లికి వెళ్ళాలనుకోండి ద్వౌద్వం వీడు ఒక్కడే వచ్చాడు అనుకోండి అమాయా ఒక్కడే వచ్చావు అమ్మాయిని తీసుకురాలేదా అని చివాట్లు పెడతారు ద్వౌద్వ్ అంచేత్రీడు వేదార్థ శ్రవణానికి వెళ్ళినప్పుడు కూడా ద్వౌధ్వ వేదార్థంలో ద్వో ఎక్కడుందండి ఈ ద్వలేదు మేము ద్వ ఇద్దరు ధ్యానం చేస్తామంటే ఇద్దరు ధ్యానం ఎలా చేస్తారు నో ద్వౌ దేయర్ ఈ ద్వౌద్వ్ అనేది కుదరదు ఇప్పుడు పుట్టినప్పుడు ద్వ ద్వవుగా పుట్టారా ఏకం ఏకముగా పుట్టారా ఏకం ఈ మధ్యలో వచ్చింది ద్వ మధ్యలో వచ్చిన ద్వ మధ్యలో పోతుంది ఎలా పుట్టాడో అలాగే పోతాడు అది అది నూనెది ఎలా ఎలా పుట్టాడో అలా పుడతాడు సూర్య ఏకాకి చరతి అది ఒక్కడు సార్ తెలుస్తాడు సూర్య ఏకాకి చరతి ఏకాకి ఏకాయ ఏకాకి అలాగే ఈ లోకంలోకి ఏకంగా ఏక ఏకాకీగా వస్తాడు మళ్ళీ ఏకాకీగానే పోతాడు కాబట్టి అప్పటి వరకు వేచి ఉంటే దుఃఖం ఈ లోకంలోనే ద్వౌద్వ్కి స్వస్తి చెప్పేస్తే వాడు నిర్ద్వంద్వ ఈ ద్వౌ గ్లో లేదు సన్యాసం తీసుకోమని నేను అంట సమత్వ బుద్ధి గురించి మాట్లాడుతున్నాను సన్యాసం తీసుకుని ద్లో గ్లో సన్యాసం తీసుకుని తోడు లేకపోతే ఏమీ తోస్తుంది అన్నాడు అనుకోండి వాడిని ఏమనాలి బోరు కొడుతోంది చూచట్లేదునో లేకపోతే ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను అన్నాడని మాట్లాడదామంటే ఎవరు లేదు లేకపోతే భయో వేస్తుండో ఇది అలా అన్నాడు అందుకో వాళ్ళు ఎవరాలి అసలు అలా ఉండకూడదు నిర్ ద్వంద్వ ఇజ్ ఓవర్ చుట్టూ ధ్వమందు ఉండొచ్చు అది వేరే సంగతి కానీ ఇన్నర్గా ఈజ్ ఆల్వేస్ ఏకహ ఇది సన్యాసం యొక్క పది మంది వస్తారు పది మంది లేచక్కపోతారు వీడు ఏకహ పది మంది ఉన్నప్పుడు ఏకహాయే వెళ్ళిపోయినప్పుడు ఏకహాయే అది నిర్ద్వంద్వహ అంటే ఆ సమత్వం ఈ ప్యాన్న ఇటు దిగిందనుకోండి ఆ ముళ్ళు ఏమవుతున్నాయి ఎడమైపోతుంది అంటే పెద్ద ముళ్ళు పెద్దముళ్ళు కాదు ఆ స్థిరమైన ముళ్ళు తోటి దూరం అయిపోతుంది ఇటు ఉంగిందనుకోండి ఆ స్థిరమైన ముళ్ళు తోటి దూరం అయిపోతుంది మీరు దేన్నైనా వ్యతిరేక ప్రేమించారు ప్రేమించడం అని కాదు దేన్నైనా కాంక్షించారు అంటే మీరు దేవుడికి దూరంగా పోయారనర్థం దేవుడు ఆత్మరూపంగా హృదయంలో ఉంటాడు దేవుడికి దూరం అయిపోయాడు నాకు అది కావాలి అంటే దేవుడికి దూరం అయిపోయాడు అంటే నా నేను వాడిని ద్వేషిస్తున్నాను అంటే దేవుడికి దూరం అయిపోయాడు కావాలి అన్నానంటే ఈ ఈ సిబ్బే ఆ త్రాసు యొక్క సిబ్బి అంటారు ఆ ప్యాన్ సిగ్బి అది ఇది పోయిందని వీడు దేవుడికి దూరం అయిపోయాడుగా ద్వేషిస్తున్నాడు అంటే అటు కిందకి దిగిందే మళ్ళీ ఇది దేవుడికి దూరం అయిపోయింది ఇదైనా దూరమే అటైనా దూరమే సమత్వం యోగం ఉచిత అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం దాన్ని కర్మయోగము అంట దీనికి ఫలం మోక్షమే కర్మ సన్యాసానికి ఫలం మోక్షమే ఇది భగవతో మతం అత నా ప్రకృత ప్రక్రియా ఇది కాబట్టి ఇక్కడ అప్రకృతం ప్రకృతం కాని ప్రసంగం ఏం లేదు అప్రస్తుత ప్రసంగం అనేది లేదు శాస్త్రంలో అప్రస్తుత ప్రసంగం ఉండదు ఏం వినోద కార్యక్రమం కాదు అప్రస్తుత ప్రసంగం చేసి వినోదాన్ని కలిగించటం ఈ అవధానాల్లోనూ వాటిల్లోనూ అప్రస్తుత ప్రసంగం ఉంటుంది మరి వినోదాన్ని కలిగించటం కోసం చేస్తారు అదొక కళ కళదారి కళది శాస్త్రంలో అలాగే అప్రస్తుత ప్రసంగాలు ఉండవు